శాతం భుజశయనం పద్మనాభం సురేం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజానగమ్యం వందే విష్ణు భవయరం లోకైకనాథం కస్తూరీకంకే పక్షస్త కౌస్తుభం నాసాగ్రే నర వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కంఠే చ ముక్తావళి గోప పరివేష్టితో విజయతే గోపాల చూడామణి చే జనించు జగమెవని లోపల నుండు లీనమై యవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు ముల కారణండు హనాది మజ్జలయుండెవ్వడు శ్రీ స్వరాజ్య భగవద్గీత ఇది మొదటి ఎపిసోడు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవైతో ప్రారంభం శ్రీ సచ్చిదానంద పరబ్రహ్మణి నమ భగవద్గీతలు అనేకం ఉన్నాయి అనేక వంటి గీత ఒక్కటే కానీ వ్యాఖ్యానాలు వేరువేరుగా ఉన్నాయి తాత్పర్యం కూడా బాహ్యార్థంగా అంతరార్థంగా రహస్యార్థంగా అనుభవార్థంగా రాసిన వాళ్ళు మామూలుగా భగవద్గీత క్లుప్తంగా ఆ సంస్కృత శ్లోకానికి తగినటువంటి తాత్పర్యంతో సాధారణ మానవుడు తాత్పర్యాన్ని కనీసం గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం ఆచరించడం కానీ నడవడం కానీ సాధన చేయటం కానీ జరుగుతుంది ఈ శిష్యులు గురువు సాధన అనేటువంటి పదాలు తెలియని వాళ్ళకి భగవద్గీత ఒక రకంగా అర్థమవుతుంది అలాగే భగవద్గీతలో పాండవులు కౌరవులు ఒక కథగా నిజంగా జరిగినట్లుగా దానికి సంబంధించిన అర్థంతో పరిశీలిస్తారు కొంతమంది సాధకులు ఈ భగవద్గీతని అందులో ఉన్న సారాన్ని సాంఖ్యయోగంలో ఆత్మానాత్మ వివేకాన్ని విషాదయోగంలో ముముక్షముక్షత్వాన్ని పొందటం కర్మయోగంలో కర్మ అంటకుండా చేయటం జ్ఞానయోగంలో ఆత్మ పరమాత్మ భగవంతుడు వాళ్ళతోటి ఐక్యత పొందటం అనేటువంటి కోణంలో సాధకులకు భగవద్గీత అని ఓ గురువుగారు రాసింది కూడా ఉంది అది దానికంటే సామాన్యులుగా సామాన్యులకి పనికి తాత్పర్యం కంటే అది కొంచెం లోతుగా ఉంది ఇంకొంచెం అర్థం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు గీతామకరంద వ్యాఖ్యానాన్ని ప్రకాశానందగిరిస్వామి రాసింది కూడా చాలామందికి ఇప్పుడు ఉపయోగపడుతుంది దాన్ని యథాతథంగా కాకుండా కొంచెం సత్సంగం చేసుకుంటూ చేస్తే కొంచెం లోతుకి వెళ్ళడం కూడా జరుగుతుంది అక్కడ గురువు శిష్యుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ స్వరాజ్య భగవద్గీత అని పేరు పెట్టి మళ్ళీ క్రొత్తగా బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణాచార్యుడు వారు రాశారు సాధనా గ్రంథ మండలి అని పిరమిడ్ సొసైటీ అని టీచర్స్ సొసైటీ అన్నట్టుగా స్వరాజ్య సంఘం అని ద్వారా ఈ పుస్తకం ప్రకటించబడింది ఇంతమంది ఇన్ని భగవద్గీతలు చెప్పినా వ్యాఖ్యానం చేసినా మళ్ళీ కొత్తగా ఏం ఎందుకు చెయ్యాలి ఏం చెయ్యాలి రాసిందే రాయటానికి దానివల్ల ఆ రాసిన వాళ్ళకి ఏమైనా ఉపయోగమే కానీ అందరికీ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాంట్లో పూర్వం రాసిన దానికంటే దీంట్లో కొంచెం విశేషంగా కూడా ఉండాల్సి వస్తుంది ఈ విశేషంగా చెప్పాలనేటువంటిది ఈ అనిపించింది అనిపించి ఈ గ్రంథానికి విజ్ఞప్తి అని పీఠిక ముందు రాశారు ఏ గ్రంథానికైనా సరే ఆ గ్రంథం యొక్క రాయడానికి దానికి ఆ ప్రస్తావన